ీ దాదరం శ్రీమహాగణాధపత సదాశివ సమారంభా శంకరాచార్యమే గురు పరంపరా నారాయణం నమస్కృత్యలించై నరోం దీం సరస్వతీ యాసం తోజయముదీరేస్వ మనం ముప్పయో శ్లోకం చూసాము ముప్పై ఒకటి నిమిత్త పశ్యామి విపరీత్రేయోను పశ్యామిస్వ జనమాహవే కేశవ అని సంబోధన భగవద్గీతలో అనేక రకాల సంబోధనలు వస్తాయి ఈ సంబోధనల మీద రీసెర్చ్ కూడా చేసిన వాళ్ళు లేకపోలేదు రియల్లీ ఏ ఎన్ని సంబోధనలు ఉన్నాయి ఎలాంటి సంబోధనలు ఉన్నాయి అంటో దాని ఒక టేబుల్ అది కూడా తయారు చేసి అలాంటి సందర్భాలు కనపడతాయి తర్వాత మహాత్ములు ఈ సంబోధనలకి వాటిల్లో ఏదో ఒక గంభీరమైన అర్థాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు మీరు ఊరికే పేరు పెట్టి పిలిచాడు అనుకోవచ్చు అది వేరే సంగతి బట్ ఆ పిలవడంలో కూడా ఇలాగే ఎందుకు పిలవాలి మరోలా పిలవచ్చు కదా అని ప్రశ్న వేసుకుని అలా పిలిచాడంటే ఆ పిలవడంలో ఏదో చిన్న కిటుకుండి ఉండాలి అని ఆ భావన చేసి దానికి ఆ సంబోధనకి ఒక స్వారస్యాన్ని అంటే ఒక అందాన్ని చూపించే ప్రయత్నాన్ని మహాత్ములు చేస్తూ ఉంటారు ఇది సహజంగా లక్షణం ఆ సంస్కృత సాహిత్యంలోనే ఉంది లక్షణం వస్తువు సో కేశవాని సంబోధన అందమైన కేశములు కలవాడా అని దానికి అర్థం కేశవ శబ్దంలో కేశ కేశ అంటే హెయిర్ స్టైల్ వా అనే ప్రత్యయాన్ని పాణిని మహర్షి అందము అనే అర్థంలో తదిత ప్రత్యయం సో కేశవా అంటే అందమైన కేశములు కలవాడా అని ఒక అర్థం తర్వాత కేశీ అనే రాక్షసుడు ఒకడు దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలలో భాగంగా వస్తుండడు కేశీ అనే రాక్షసుడు ఈ రాక్షసుడు ఈ రాక్షసులు అనేక రూపాల్లో వస్తారు సో గుర్రవ్ ఆకారంలో వస్తాడు అని గుర్తు నాకు లీలగా గుర్తు సో భాగవతంలో ఉంది ఆ మొత్తానికి వాట్ ఎవర్ రి ఫార్మ్ హి హీ హీ హ్యాస్ ఆ పేరుతో ఉన్నటువంటి రాక్షసుడిని కంసుని యొక్క అనుచరుడు అతను అతను శ్రీకృష్ణుణ్ణి నందగోకులంలో ఉండగా మట్టు పెట్టడం కోసం వస్తాడు వచ్చి శ్రీకృష్ణుని చేతిలో హతమారు హతమవుతాడు సో కేశిని సంహరించిన వాడు కనుక కేశవహ అని ఇంకొకటి సో ఇంకో రకంగా కూడా చెప్తారు క ఈష అంటే అదే కా అంటే బ్రహ్మగారు సృష్టికర్త ఈశ అంటే సంహారకర్త వా అంటే మధ్య వా అంటే రక్షణ వా అనేది రక్షణ బీజం అది వానే బీజాక్షరాలకి స్పెషల్ మీనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు రా ఉందనుకోండి పృథివీ బీజం ఇట్ ఈస్ ది సింబల్ ఫర్ పృథివీ పంచభూతాల్లో రా అగ్నిబీజం వా అమృత బీజం అమృత బీజం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 అన్ని శకునాలు కూడా బ్యాడ్ ఓమెన్సే కనపడతాయి వాడి మనస్థితిని బట్టి ఉంటుంది అదే మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి అన్ని మంచి శకునాలే కనపడతాయి సో వాడి మనస్సును బట్టి ఉంటుంది బయట ఉండే శకునాలు కాదు కొంతమంది అంటారు ఏమన్నా నాకు ఈ కళ వచ్చింది దీని అర్థం ఏమిటంటారు ఏమిటొచ్చింది మీ కళ అంటే మాకు కళలో మంచిగా మంచిగా ఉన్నట్టుగా కనపడిందండి అంటే మీరు మంచిగా ఆలోచిస్తున్నారని దానికి అర్థం అదే దాని అర్థం లేదండి కళలో పాములు అవి కనపడ్డాయి భయం వేసింది అంటే ఆ సరే మీరు జాగ్రత్త అవస్థలో కూడా భయ భయాన్ని పొందే ఆలోచనలను కలిగి ఉన్నారు అన్నర్థం అది సంగతి కళ అన్నది జాగ్రత్త ఆధారపడి ఉండేటువంటి ఒక పరిస్థితి కళకి ఒక స్వతంత్రమైన సత్తా ఏమీ లేదు జాగ్రత్త ఉండే సంస్కారాలే స్వప్నావస్థలో అవి ఉద్బుద్ధమవుతాయి సో కళ అంటే అలాగే ఉంటుంది కాబట్టి కళ కళ్ళని తెలుసుకోవాలి కానీ కళలో మళ్ళీ దానికి ఒక వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేయకూడదు సీతాదేవి చేసింది కదంటే మరి సీతాదేవి ఉన్న పరిస్థితి అలాంటిది అదే సీతాదేవి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ సందర్భంలో ఏ శుకులను చూసినా మన కోసం వ్యతిరేకంగా ఉందనో లేకపోతే ఆ దుఃఖం ఉన్నప్పుడు హోప్ కలుగుతుంది ఈ దుఃఖం నుంచి మనం బయటపడతామేమో అని ఆశ చిగురిస్తుంది ఆశ చి గురించే సందర్భంలో ఈ పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్ పోటీ చేస్తున్నారనుకోండి ఎండ బాగా కలిసింది అనుకోండి అదే ఎండలు బాగా కలుస్తున్నాయి మనకి ఓట్లు బాగా పడతాయేమో అనుకుంటాడు అదే వర్షం కురుస్తుంది అనుకోండి అదే వర్షం కురిసింది మనకు ఓట్లు బాగా పడతాయేమో అనుకుంటాడు దీనికి అదే అర్థము దానికి అదే అర్థం మన మనస్సులో ఏ సంస్కారం ఉంటే చుట్టుపక్కల జరిగే ఘటనలకి ఆ మనం చెప్పుకుంటాము ఇది మానవ నైజం అలాంటిది కాబట్టిప్పుడు అర్జునుడు యుద్ధానికి బయలుదేరేడు మంచి ఉల్లాసంగా బయలుదేరాడు అప్పుడు అన్నీ మంచి శక్నాలే కనపడ్డాయి ఆ ఆవరణను కూడా ఉంది భారతంలో కానీ ఇప్పుడు ఇంకా యుద్ధం మీద ఒక రకమైన విరక్తి పుట్టి ఇంక యుద్ధం అనవసరం అనే ఫీలింగ్లో పడిపోయాడు కదా కాబట్టి ఇప్పుడు అన్నీ కొంత సౌండ్ సరిగ్గా లేదు కదా ఒక్క హెయిర్ హెయిర్ చాలా ఒక ఇప్పుడు యుద్ధం మీద ఇంట్రెస్ట్ లేదు కదా యుద్ధం మీద ఇంట్రెస్ట్ పోయింది అందుకోసమని ఇప్పుడు కనపడే ఈ శకునాలన్నీ కూడా విరుద్ధమైన శకునాలు కనపడుతుంది మన మనస్సేనండి మన మనస్సే మనల్ని మంచి మార్గంలో నడిపినా మనల్ని బంధించి చెడు మార్గంలో నడిపిన మనస్సే చేస్తుంది కాబట్టి మనస్సు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కానీ చుట్టుపక్కల శకునాలు ఇవన్నీ కూడా మనస్సు యొక్క ప్రాజెక్షన్స్ తప్ప మరేం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ కాబట్టి మైండ్ని పట్టుకుని దాని విషయంలో దాన్ని ఎప్పుడో అలా వాచ్ చేస్తో ఓహో ఏమీ మోసం చేస్తుంది మైండ్ అని గుర్తుపడుతో అలా ఉండాలి సో అర్జునుడిని మైండ్ మోసం చేస్తుంది అర్జునుడు అంటాడు హే కేశవ చూడబోయే అన్ని శకునములు కూడా చెడు శకునాలు విపరీతమైన శకునాలు కనపడుతున్నాయి నువ్వు గమనించేవా అంటున్నాడు అన్ని శకునాలు కూడా విపరీతమైన శకునాలు మీరు ప్రయాణం చేయాలని ఉత్సాహం ఉందనుకోండి మీకు అన్ని మంచి శకునాలే కనపడతాయి ప్రయాణం మీద విసుగెత్తి ఇంకెవరిలో తోస్తుంటే ఆ సంచి పట్టుకుని ఎదురొంటో ఇంట్రెస్ట్ లేకుండా మీరు రైల్వే స్టేషన్కి బయలుదేరారు అనుకోండి మీకు అన్ని చెడు చుక్కనాలే కనపడి మానేయాలనిపిస్తుంది సో ఇట్ ఈస్ లైక్ దాట్ అంతేగాని నాకు అర్థమైనంతలో బాహ్యమునందు స్పష్టంగా ఇవ్వకొన్ని నిమిత్తాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు సాధారణంగా జనరల్ సెన్స్ ఏమిటం లేకపోతే ఏమిటో అంతవరకు బాగానే ఉన్నవాడికి అన్ని మంచి నిమిత్తాలు కనపడి ఇప్పుడు చెడు నిమిత్తాలు కనపడుతున్నాయంటే అర్థం ఏంటి సడన్గా అతని మనస్సులో ఇంకే యుద్ధం అది మనకు అనుకూలం వద్దు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది దీన్ని మనస్సులో దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో యూసేజ్ ఉంది ద బగ్ హ్యాస్ ఎంటైడ్ హీస్ మైండ్ అంటారు అది ఒక బగ్ ప్రవేశించినట్టుగా ఒక ఐడియా ప్రవేశిస్తే ఇంకా వాడు దాన్ని పట్టుకునే వేలాడతాడు తప్పించి ఆ ఐడియాని ఒక ఆబ్జెక్టివ్గా పరిశీలించేటువంటి ఆ స్పేస్ పడికి ఉండదు ఆ బగ్ హ్యాస్ ఎంటైడ్ ది మైండ్ అని అంటారు ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం ఇది మన జీవితంలో మనకు చాలాసార్లు కనపడుతుంది ఈ లక్షణం ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు చేసిన తర్వాత ఎందుకునో మీకు ఉద్యోగం ఇక్కడి నుంచి ఈ కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్ళాలి అని బగ్గో ఒకటి ప్రవేశిస్తుంది మనసులో ఇంకా ఒకసారి ఆ బగ్ మనస్సులో ప్రవేశించిందంటే ఈ కంపెనీ ఎందుకు పనికిరాని కంపెనీ అన్నట్టు అవేమో కంపెనీలో ఎక్కడైతే జాబ్ వచ్చే అవకాశం ఉందో అవి అలాగ స్వర్గ భూమే అది అన్నట్టుగాను ఎలాగ ప్రవేశించేసి వీడిని దొలిచేసి మనస్సులో ప్రవేశించేసి దొలి చేసి మొత్తానికి ఈ కంపెనీ విధులుపెట్టేసి ఆ కంపెనీకి వెళ్ళేదాకా వాడికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది ఆ బగ్ అలా ఉంటుంది ఇటువంటి అనుభవం మీరు ఎప్పుడైనా గమనించారా లోకంలోనూ ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే సో వన్స్ ద బగ్ ఎంటర్స్ ది మైండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు బి ఆబ్జెక్టివ్ అబౌట్ ద రియాలిటీస్ అర్జునుడి యొక్క స్థితి అది కాబట్టి ఏమంటున్నాడంటే నాకు అన్ని అపశకుణాలే కనపడుతున్నాయి విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి కాబట్టి యుద్ధంలో నాకు అసలు గుడ్ ఏమీ కనపట్టలేదు నచ్చ శ్రేయ అను ఏమిటి హస్వజన ఆహవే ఆహవే యుద్ధము నందు స్వజనం హత్వా ఈ స్వజనం అనే మాట చాలా ఇంపార్టెంట్ మనవాళ్ళని సంహరించి మనవాళ్ళు కాకపోతే సంహరించడానికి అతనికి ఏమో చెప్పడం లేదు మనవాళ్ళని సంహరించడం దగ్గరే ఇబ్బంది కానీ మనవాళ్ళు కాకపోతే నో ప్రాబ్లం ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం మీద ఒక కంప్లైంట్ ఒకటి ఈ మధ్య కాలంలో నేను విన్న కంప్లైంట్ విన్నామంటే పేపర్లో అక్కడ చూసింది ఆ కంప్లైంట్ ఎవరు తెలిసిన ఇస్లామిక్ టెర్రరిజంలో మీరు ధర్మాన్ని అదే ఆ మతాన్ని రక్షిస్తామని పేరు పెట్టి మన చంపుతున్నారు అని దట్ ఈస్ ది కంప్లైంట్ అంటే మన కాకుండా అటు జ్యూస్నో ఇటు హిందూస్నో అటు క్రిస్టియన్స్నో మీరు చంపుకుంటూ పోయినంతకాలం మంచిదే శుభం భూయా ఇటు కాదు ఓకే ఇప్పుడు అలాగ జరిగింది మొన్నటిదాకా బాగుంది చక్కగా నడిచింది ఇప్పుడు హఠాత్తుగా ఇటు హిందూస్ తిరగబడుతున్నారు అటు జూస్ తిరగబడుతున్నారు ఇటు క్రిస్టియన్స్ తిరగబడుతున్నారు ఈ ప్రాసెస్లో దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ కమింగ్ అండ్ ఇన్ ది అండ్ ఫైనల్లీ దే ఆర్ ఎండింగ్ ఆఫ్ కిల్లింగ్ దైర్ ఓన్ బ్రదర్ అన్ విచ్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ అని పేపర్లో చూస్తుంది దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకడు దిగిపోయాడు మొహా తిరగదో దిస్ ఈజ్ హీస్ కంప్లైంట్ అందరూ ప్రపంచంలో అందరూ కూడా స్టన్ అయిపోయారు అతను చేసిన స్టేట్మెంట్స్ విని చాలా గట్టిగా ఖండించారు ఇది ఈజ్ దిస్ ది కంప్లైంట్ టెర్రరిజం ఎగెన్స్ట్ హ్యుమానిటీ ఈజ్ బ్యాడ్ అని చెప్పలేదు అతను ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ఎనీ పర్పస్ ఫర్ అజ్ అంటున్నాడు అంటే మనకి పర్పస్ సర్వ్ చేస్తే ఇట్స్ ఓకే ఫెయిర్ ఎన్ గో హెడ్ అండ్ కంటిన్యూ విత్ ఇట్ ఈ ఆలోచన చూసారా చాలా తప్పది కాబట్టి అర్జునుడి యొక్క డిస్కషన్నని మీరు ఎన్నడూ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు ఆయన తెలియజే ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో అర్జునుడి డైలాగ్స్ని సపోర్ట్ చేసి అతను బాగా కరెక్ట్గా మాట్లాడాడు ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా అర్జునుడిని రెచ్చగొట్టాడు అనేటువంటి ఒక వాదన ఉంది లోకంలో ఆ వాదన చాలా తప్పు వాదన కనుక అందుకోసం మేము ఏం చేస్తామంటే గీత ఈ ప్రథమాధ్యాయం జోలికి వెళ్ళాం ఎందుకు వచ్చిన మీరు చదువుకుండాను దండం పెట్టు కూరుకోవడం ఎందుకంటే అశోచ్యాన్ని అను అశోచస్ దగ్గర ఇంక ఇష్యూస్ ఏమి ఉండవు టాపిక్ ఆత్మస్వరూపానికి మనస్సు యొక్క స్థితిగతులకి సంబంధించిన టాపిక్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ యూ నో ఇట్ అర్ యూ డోంట్ నో ఇట్ బాజ్ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇదంతా కూడా ఇట్స్ ఇట్ ఈస్ వన్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ ఫైనల్గా మనం ఏ అర్జునుడు అంత మంచిగా మంచివాడా మంచిగా చెప్తేనేమో ఈ శ్రీకృష్ణుడు అనవసరంగా చెడగొట్టాడే అనే ఫీలింగ్లో పడిపోకూడదు లోకల్లో ఆ రకమైన భావాన్ని భావజాలాన్ని ప్రవేశపెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహాభారత తత్వ విమర్శనము అని వరణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక పెద్ద ఆయన ఎప్పుడో యాభై ఏళ్ళు వంద ఏళ్ల క్రితమో పుస్తకం హోట రాశారు ఆ పుస్తకంలో ఏమిటంటే మన ఆంధ్రదేశంలోనే ఎంతోమంది కవులు కవులు విమర్శకులు వీళ్ళు ఏం చేశారంటే మహాభారత గాథను తీసుకుని దాంట్లో శ్రీకృష్ణుడు చాలా మోసాగాడు దుర్యో ధృతరా ధర్మరాజు గారు అంతకంటే పెద్ద మోసగాడు వీళ్ళే మంచివాడు దుర్యోధనుడే మంచివాడు వా అని ఈ విధంగా వాళ్ళేమో విమర్శ చేశారు అలాగంటే పుస్తకాలు రచించి లోకం మీద పారేశారు అవన్నీ కూడా నాకు ఆ పేరు గుర్తురావట్లేదు దెర్ఆర్ సమ్ పీపుల్ హూ డీడ్ దాట్ నేను అవన్నీ చదివాను గ్రంథాలు ఇవి ఈ విమర్శన గ్రంథాలు చదివాను అవన్నీ ఆ విమర్శలన్నింటినీ తీసుకుని ఆయన వారణా సుబ్రహ్మణ్య శాస్త్రి ఖండించి సరైనటువంటి తత్వాన్ని ప్రతిపాదిస్తూ వారు మహాభారత తత్వ విమర్శనము అనే ఒక గ్రంథాలను ఐదారు సంపుటాల్లో వచ్చింది అది ఊ యూస్ టు రీడ్ ఆల్ దోస్ బుక్స్ ఎట్ వంట సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విమర్శలో భాగంగా శ్రీకృష్ణుడు ఈ యుద్ధాన్ని రెచ్చగొట్టాడు తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఎవరిని ప్రచారం చేస్తారంటే క్రైస్టు శాంతికి నిలబడితే కృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సాహం చేశాడు అని ప్రచారం చేస్తారు చాలా తప్పది క్రైస్ట్ మంచిది క్రైస్ట్ గురించి నాకేమీ విరుద్ధం విరోధమేం లేదు విరోధం కాదు ఐ లవ్ క్రైస్ట్ దట్ దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం సో కానీ శ్రీకృష్ణుడు చాలా పొరపాటు చేసేడు అని ఆ దృష్టికోణాన్ని మాత్రం అంగీకరించం అలా కంపేర్ కూడా చేయకూడదు ఆ సందర్భమేరు ఈ సందర్భం వేరు సో నచేను పశ్యామి హే ఆహవే జనం హత్వా అంటారు లేదు అహవే స్వజనం హత్వా మన బంధువులు రక్తం చిందిస్తే అని అంతేకాని రక్తం చిందించడానికి అతనికి సమస్య కాదు ఎన్నో ఎన్నోసార్లు కావలసినంత రక్తాన్ని బకెట్లతోటి రక్తాన్ని చిందించాడు ఎంతోమందిని ఊచకోత కోసాడు అతనేవే తక్కువ వీరుడు కాదు తక్కువ యుద్ధాలు చేసిన వాడు కాదు అనేక యుద్ధాలు చేశాడు అనేక సంహరించాడు అతను అది సమస్య కాదు అతనికి అతని సమస్య ఏంటంటే మన వాళ్ళని మనం చంపుకున్నట్టు అవుతుంది అని భయం హాహవే సో ఈ స్వజన భావన అది అంటే ఏమిటనమాట మనకి అన్ని ఇమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని కంఫర్టబుల్గా ఉంటే ధర్మాన్ని మనం ఆచరిస్తాం స్వధర్మాన్ని ఆచరిస్తాం అది కనుక ఒక్కపిసారి ఈ స్వధర్మం అనేది ఒక్కపిసారి అన్ప్లెజెంట్గా ఉందనుకోండి వీ వంట్ డూ ఇట్ అలాగే ఉంటారు కదా మరి మనుషులు ఉంటే అలాగే ఉంటారు స్వధర్మాన్ని చేస్తారు తమ తమ వంతు కర్తవ్యాన్ని తాము చేస్తారు ఎప్పుడూ అది చాలా ప్లెజెంట్గా ఉంటే చేస్తారు అది ప్లెజెంట్గా లేదనుకోండి మేం చేయాం మాకెందుకు అది అంటారు అలా ఉండకూడదు వెదర్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూటీ యూ హట్ అంటే ఒకప్పుడు హ్యాంగ్ డ్యూటీ ఉంటుంది హ్యాంగ్ డ్యూటీ వాడు ఎవడో ఒకడు ఉంటాడు వాడి పేరు కూడా అనౌన్స్ చేయరు ఎందుకంటే వాడి బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుంది సమాజంలో అనవసరంగా పది మంది చెప్పుకుంటారని ఆ పేరు కూడా రహస్యంగా అట్టబెడతారు అతను ఎక్కడో ఉంటాడు ఎక్కడ ఉంటాడో ఎవడు నాగపూర్లో ఉన్నాడు అని అన్నారు ఎవరు అప్పట్లో సో ఆ హ్యాంగ్ చేసే సందర్భం ప్రభుత్వం వాళ్ళు అతనికి రహస్య సమాచారం ఇస్తారు అతను విమానంలో దిగుతాడు దిగి ప్రభుత్వం అధికారులు రిసీవ్ చేసుకుంటారు కామ్గా రహస్యంగా జైలుకి తీసుకెళ్తారు హీ హ్యాంగ్స్ ది పర్సన్ అండ్ గోసరే ఎవళ్ళని హ్యాంగ్ చేయబోతున్నాడో అతనికి తెలీదు హ్యాంగ్ సపోజ్ హ్యాంగ్ చేయబోయే మనిషి తీరా హ్యాంగ్ చేయబోతుంటే అదే వీడు మా మేనతో కొడుకే అని నేను చేయను అంటే ఎక్కడ గుర్తుంది అలా అంటే సపోజ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అరే వీడు మా మేనత్త కొడుకండి వేలు పిడిచిన మేనమా కొడుకండి వీడిని నేను ఎక్కడ హ్యాంగ్ చేస్తాను స్వజనుడు అంటే అది తప్పు కదా మరిది ఇది వెరీ రాంగ్ అలా ఉండకూడదు వాడు ఎవడన్నదనవసరం హ్యాంగింగ్ ఈజ్ హీస్ డ్యూటీ అండ్ హీటర్స్ హీటీ సో హజనమాహవే శ్రేయన అనుపశ్యామి మన బంధువుల్ని సంహరించి తద్వారా విజయాన్ని పొందితే అది మనకి శ్రేయస్సు అని నేను అనుకోవటం లేదు తర్వాత శ్లోకం నంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖాన్ని రాజ్యేవి ైర్జీవితేనవా ఇది వైరాగ్యంలా వినపడుతుంది ఈ వాక్యాలన్నీ వైరాగ్యం అబ బాగా లోతైన వైరాగ్యం గలవాడి భావ భాషలాగా అనిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు హే కృష్ణ అని సంబోధించాడు కృష్ణ విజయం నకాంక్షే నేను యుద్ధంలో జయమును కోరుటలేదు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 చిన్న క్రిటికల్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి వేదాంతంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి జిజ్ఞాస రెండు జిహాస జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్చా ఆత్మస్వరూపాలని తెలుసుకోవాలి అనేటువంటి దృఢమైన సంకల్పానికి జిజ్ఞాసే కొంతమంది వాళ్ళ దగ్గర జిజ్ఞాస ఉండదు జిహాస ఉంటుంది జిహాస అంటే హాతున్ ఇచ్ఛ ఏవో కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి అవి చేయటం ఇష్టం ఉండదు ఏమిటో చెప్పంటారా ఇప్పుడు టెలిఫోన్ బిల్లు కట్టాలి రెండు నెలలకోసారి ఎలక్ట్రిసిటీ బిల్లు రెండు నెలలకు ఒకసారి ఉండేది ఇప్పుడు నెలకోసారి కట్టాలి తర్వాత ప్రతీ నెలనేమో పాలక బిల్లు కట్టాలి తర్వాత ఇంట్లో కూరగాయలు అవి తీసుకొస్తూ ఉండాలి ఇంకా ఏవో ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి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 ఎవరు కడుతున్నాడో బిల్లు తెలియదు కూరగాయలు కొనుక్కోకర్లేదు మార్కెట్ కూరగాయలు ధరలు పెరిగాయని కానీ తరిగాయని తగ్గిందని కానీ ఏ బెంగా లేదు గ్యాస్ సిలిండరు సైకిల్ వెనకాల కట్టుకుని గ్యాస్ సిలిండర్ తెచ్చుకోకర్లేదు ఏమీ చేయక్కర్లేదు అలాగా భజనం చేస్తుంటే సరిపడుతుంది భజనం ఈశ్వర భజనం చేస్తుంటే కాషాయం కట్టుకుని ఈశ్వర భజనం చేస్తుంటే అన్నీ కూడా అలాగే నడిచి ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి జీవితం అంటే ఇది జీవితం అని అనిపిస్తుంది ఇది జిజ్ఞాస కాదు ఇదే ఇది జిహాసోసారి పూజ ఒక ఆయన నా దగ్గర నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు సన్యాసం తీసుకోవాలని నాతో అంటే అయ్యా సన్యాసానికి కంగారే ఉందండి అని నేనంటే అలా కాదండి తీసుకోవాలన్నా సరే మీరు మహారాజ్ మహారాజ్ అంటే దయానంద సరస్వతి మహారాజుకి మీరు ఒకసారి మనం చేయాలి అంటే నేను చూస్తానులేండి వారితో మాట్లాడడానికి నాకు మాత్రం ఖాళీ ఎక్కడా వారు దొరుకుతారు అయినా ఎప్పుడైనా ఏకాంతం అంటూ లభిస్తే నేను తప్పకుండా మెన్షన్ చేస్తానులేండి అని అన్నా నేను సిలవస్ బర్గ్లో ఉండగా ఓ అనుకోకుండా అయినా నేను ఖాళీగా ఉన్నాను ఏదో సందర్భంలో ఇప్పుడు స్వామిజీ ఫలన ఆయన ఉన్నారు ఎరుగుదా మీరు అని అన్న తెలియ గుర్తుంది నాకు అంటే ఆయన సన్యాసం మీద ఈ మధ్యకాలంలో కొంత ఉత్సాహం చూపిస్తున్నారు అని అన్నా అది జిజ్ఞాస కాదు అది జిహాస అని చెప్పారు ఆయన మాట అన్న తర్వాత నాకు అర్థమైంది నా అవును స్వామిజీ కరెక్ట్ కాబట్టి మీరేం చింత చేయకండి ఒక్క కాబట్టి జిజ్ఞాస వేరు జిహాస ఇది అర్జునుడిది జిహాసిది ఈ వైరాగ్యం ఇది ఎలాంటి వైరాగ్యం అంటే సరే అర్జున నువ్వు ఎంత బుద్ధిమంతుడువయా ఎంత విరక్తుడివి రాజ్యం అక్కర్లేదు విజయం అక్కర్లేదు సుఖాలు అక్కర్లేదు ఇంకెంతకంటే వైరాగ్యం పరాకాష్ఠ వచ్చేసింది నీకు ఇంకా నువ్వే సన్యాసానికి అర్హుడు అని సన్యాసం ఇచ్చేసారనుకోండి తనకి ఇచ్చేస్తే హృషికేశ్ వెళ్ళిపోతే ఏంటో అక్కడికి ఋషికేశ్ దగ్గరే కురుక్షేత్రానికి ఏదో రథంలోనే ఉన్నాడు కదా ఓ రోజు ప్రయాణం చేసి తెల్లారే హృషికేష్ చేరచ్చు చేరితే ఋషికేశ్లో ఎవరో మహాత్ములు ఉంటారు గంగలో మునకేసి కాషాయం హఠం భుజం మీద వేస్తే అయిపోయాయి సన్యాసం పూజేసుకుంటారు సన్యాసం మంత్రం ఇచ్చి దీన్ని జపం చేసుకుంటూ ఉండమని చెప్తారు ఇంక చేసేందుకే ఉండదు అన్నక్షేత్రంలో భోజనం చేస్తుండు మంత్రం జపం చేస్తుండు కొంచెం విరక్తంగా ఆరోగ్యంగా ఉండు భోజనా అవే కూడా జాగ్రత్తగా మితంగా భోజిస్తూ ఉండను ఇలాంటివి కొన్ని సూచనలు ఇచ్చేసి గురుగారు వెళ్ళిపోతారు అక్కడ వీడి చుట్టూ నిలబడే ఉండదు ఇంకా వీడు ఇండిపెండెంట్ హండ్రెడ్ ఇండిపెండెంట్ గురువువారు పక్కనుండి కూర్చో నిలబడో ఈ జపం చేయి అది చేయి అది చేయి కొంత కాలక్షేపం కొంత గైడెన్స్ ఉంటుంది అదే ఒక రకంగా ముందుకు సాగిపోతుంది అది ఆ గైడెన్స్ కూడా ఉండదు ఓవరాల్ గైడెన్స్ ఇచ్చేసి గంట తర్వాత వీడు అలా నిలబడి ఉంటాడు అంతే గురువువారు పక్కన మార్గదర్శనం చేసే మనిషి కూడా ఉండరు అప్పుడు కూర్చుని జపం చేయడం ప్రారంభిస్తే అప్పుడు దుర్యోధనుడు గుర్తుకొస్తాడు హ్యాపీ పెడతా సార్ తప్పించిపోయేట్రా అదే నాకు ఆ టైంలో నేను యుద్ధరంగం విడిచిపెట్టకుండా ఉండున్నట్లయితే తల నరికి ఉండేవాడిని తప్పించుకుపోయాడు ఈ యుద్ధరంగం విడిచిపెట్టి మనం పొరపాటు చేసేమేమో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నెల తర్వాత ఒక నెల తర్వాత డౌట్లు అన్నీ వస్తాయి ఫస్ట్ నెల ఏమే డౌట్స్ రావు ఎందుకంటే ఆ గంగా స్నానము కాషాయధారణము వైరాగ్యము మంత్రజపము వీటి ప్రెషరు అది ఒక నెల రోజుల దాకా ఆ పవ పవర్ను అడిచిపోతుంది డేస్ అయిపోయిన వెంటనే థర్టీ డే జపం చేస్తుంటే అన్ని రకాల ఐడియాస్ వస్తాయి అక్కడ ఎలా ఉంటుందో నేను ఉదిరిపెట్టి వచ్చేసిన స్థానంలో హబిట్ కుడ్ బి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉండుంటారు మనం వచ్చేసాం కదా ఆర్ దే మిస్సింగ్ ఆర్ ఆర్ దే ఎంజాయింగ్ లైఫ్ ఆర్ ఆల్ రైట్ ఇలాంటి ఐడియాస్ అనిపిస్తుంది వైద్య షుడ్ మిస్ అయిన ఇప్పటికే మిస్ అవ్వకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే సంతోషించాలి కదా కానీ వీడు అనుకుంటాడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మామూలుగానే ఉన్నట్టుంది మనం వచ్చేసినందు వాళ్ళ జీవితంలో ఎఫెక్ట్ ఏమొచ్చినట్టు లేదే అని అనిపిస్తుంది వీడికి అనిపిస్తుంది మనస్సు దెయ్యం లాంటిది అది భూతం అంటారు మనస్సే అది అలాంటి ఐడియాను ఒకటి ప్రవేశపెడుతుంది ప్రవేశపెడితే వీడు అనుకుంటాడు ఆహా వీళ్ళని నేను ఇంత పైకి తీసుకొచ్చాను ఈరోజు నేను వాకౌట్ చేసేస్తే వాళ్ళు కనీసం నెల రోజులు కూడా శోకము శోకంలో లేకుండా దే ఆర్ లివింగ్ ఏ నార్మల్ లైఫ్ ఎంత కృతజ్ఞత లేకుండా జనం అని అనిపిస్తుంది అంచేతనే కంగారు పడి ఇలాంటి ఈ వైరాగ్యం ఇలాంటి ఈ వైరాగ్యం అర్జునుడు వైరాగ్యం చూసారా ఇది జిజ్ఞాసేసుడు వైరాగ్యం కాదు ఇది వివేకము వైరాగ్యము అది కాదు విజిహాస ఏమిటంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఉత్సాహం లేదు అందుకోసం యుద్ధం మానేయాలంటే ఏం చేయాలి యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళారనుకోండి ఆయన భార్య వాళ్ళు గాజులను సమర్పిస్తారు యుద్ధం మానేసి ఇంటికి వెళితే ఏమి ఇస్తారు పళ్ళల్లో పెట్టి గాజులు రవికల గాజులు పసుపు కుంకుమ ఇస్తారు దట్ ఇది వాటిదేవి రాపరికే కానీ అంచేతన యుద్ధం మానేసి మామూలు జీవనం గడపడానికి ఇంకా వీల్లేదు దట్ ఈజ్ నాట్ పాసిబుల్ మన కల్చర్ అలాంటిది కానీ సన్యాసం తీసుకుంటే మటుకు ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వే ఆవుట్ దట్ ఈస్ హౌ అర్జున ఇస్ లుకింగ్ అట్ ఇట్ సో ఒక్కసారిగా ముందు క్షణంలో దుర్యోధనాథులను సంహరించి రాజ్యం పొందాలనుకున్నాడు మరుక్షణంలో మనస్సులో ఏదో ఒక బగ్లాగా ప్రవేశించి ఇప్పుడు నాకేం వద్దు అని వైరాగ్యం మాటలు చెప్తున్నాడు అది నిజమైన వైరాగ్యం కాదు అది గమనించదగ్గది తర్వాత ఏమంటాడంటే కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్ జీవితేనవా నిజంగా విరక్తులలో అగ్రేసరుడు అగ్రగణ్యులైన విరక్తులు కూడా ఇంత మాట అనలేరు అలాగే మాట్లాడేస్తున్నాడు హే గోవింద నువ్వు ఆవులను కాచుకునే వాడవే నీకు నేను నేను నీకు మళ్ళాగా అంత సింపుల్ లైఫ్ జీవించాలనుకుంటున్నానయ్యా అని దాంట్లో మళ్ళీ స్వారస్యం చెప్పాను కదా సభ సల స్వారస్యం నువ్వు ఏంత నీకేం లోటు వచ్చింది ఆవులను కాచి నువ్వేమో సుఖంగా లేవా ఇప్పుడు రాజ్యాలే చేయాలా సుఖంగా జీవించాలంటే అక్కర్లేదు చాలా సింపుల్గా ఉండి కూడా సుఖంగా జీవించవచ్చు అన్నదానికి నువ్వే దృష్టాంతం గోవింద ఆవులను కాచి కూడా నువ్వు ఇంతటి ఈ రాజ్యాలతో సమ్ ఉంది కాబట్టి కిన్నో రాజ్యేనా నూ రాజ్యేన కిం నీకు అక్కర్లేని రాజ్యం మాకు మాత్రం ఎందుకు నువ్వు ఆగులను కాచి కాలక్షేపం చేసేస్తే ఈ రాజ్య భోగాలన్నీ మాకెందుకు కిం భోగై భోగాలను అనుభవించే ఉపయోగం ఏమిటి అసలు జీవితేన వాకిం ఇంతకాలం జీవించి ఉండాలి అనే రూలేముంది వై ఎనీబడి షుడ్ లివ్ లాంగ్ వాట్ ఫర్ సపోజ్ వన్ హ్యాస్ టు డై ఎట్ ఎ గివెన్ టైం ఓకే హీ డైస్ ఓవర్ ఈ హోల్ దే డెత్ గురించి భయపడాల్సిందేముంది ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టాడు అంటే అయ్యో పాపం అబ్బాయి ఏ కా ఏ కాన్వెంట్కి వెళ్తాడో ఏ స్కూల్కి వెళ్తాడో ఏ కాలేజీకి వెళ్తాడో ఏ అమ్మాయిని వెళ్ళాడుతాడో ఏం పిల్లల్ని కంటాడో ఏం కష్టాలు పడతాడో అని అప్పుడే పుట్టిన శిశువు గురించి దుఃఖించాలి కానీ మరణం గురించి దుఃఖించాల్సిందే ఉంది మరణించేటంటే ఈ సంసారము ఇది దుఃఖ దుఃఖరూపమైనటువంటి సంసారము ఇదంతా కూడా ఇట్ కమ్స్ టు ఎన్ అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మరణ ఇస్ ఎ డెత్ ఇస్ ఎ బ్లెస్సింగ్ కాబట్టి వై వై ఎనీబడీ షుడ్ ప్రే ఫర్ లాంగ్ లైఫ్ వాట్ ఫర్ ఐ ఆమ్ పర్సనల్లీ ఇగ్నెస్డ్ ఎనీ సచ్ ప్రేయర్ ఆత్మజ్ఞానం ఇవ్వమని ప్రే చేయాలి అయితే అందరికీ సుఖంగా ఉండేట్లా సుఖశాంతులను ఇవ్వమని ప్రే చేయాలి అలాంటి ప్రేయర్ ఉండాలి కానీ నేను ఇంకో పదేళ్లు బ్రతకాలి ఎందుకు వాట్ ఫర్ కాబట్టి విరక్తుడు జీవితం యొక్క జీవితం అంతమవుతుందంటే ఎన్నడూ దుఃఖించడు విరక్తున్న లక్షణం జీవితం అంతమవుతోందంటే నవ్వే పండగ అమ్మాయ ఈ సమస్యలన్నీ కొలిక్కి వచ్చారా భగవంతుల్లో విలీనం అయిపోతే ఆ సమస్య సాల్వ్ అయిపోయింది ఇది ఇది ఎలాగంటిదంటే తలపోటు వచ్చే సినిమా చూస్తున్నట్టు తలపోటులో సినిమా ఉందనుకోండి ఆ సినిమా అలా చూస్తూ చూస్తూ చూస్తూ ఇంకా వాడు సినిమా అయింది అంటే అమ్మాయ్యా భగవంతుడ కాబట్టి జీవితేనవా కాబట్టి విరక్తుడు అలాగే అలాగే అలాగంటే దృష్టికోణంలోనే ఉంటాడు కానీ విరక్తుడు హీ మే నాట్ సెయిట్ అవుట్ బట్ దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ అర్జునుడు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 ఉల్లిపాయ తింటే తవో గుళం పెరుగుతుంది ఉల్లిపాయ తినద్దు అని చెప్పారు తినద్దు అని చెప్తే ఉల్లిపాయ అలాగే అలాగంటిదే ఏదో చెప్పారు పురాణం చెప్తున్నప్పుడు ఇలాంటి నియమాలు చెప్పారు చెప్తే ఆయన ఇంటికి వెళ్ళేప్పుడు అనుకున్నాడు మనం ఇంక జీవితంలో ఈవేళ పురాణ శాస్త్ర చెప్పినట్టుగా మనం బ్రత కాలియాలి ఇంటికి వెళ్ళిన భార్యతో చెప్పాడు ఇంట్లో ఉన్న ఉల్లిపాయలన్నీ బుట్ట తీసుకురా అది మనం ఇప్పుడు అర్జెంటుగా అవతల పారేయాలి అంటే ఏమిటి ఏమైంది మీకంటే నేను ఇప్పుడే పురాణం వినోస్తున్నాను ఉల్లిపాయలు పుట్ట అవతల పారేయాల్సిందే ఇంట్లో ఉండడానికి వీరలేదు అంటే ఆవిడ చెప్పింది పోల్లండి మీ కంటి ముందు ఉండకుండా నేను తీసేస్తున్నాను నేను వండను మీకు నేను హామీ ఇస్తున్నాను నా తర నా తరఫు నుంచి నా నేను వండాను మీరు ఎందుకు పారేయడం గురించి నేను పారేస్తానుగా మీరు ఎందుకు పారేయడం ఇంట్లో కు ఏమైనా చెత్తపొట్టలో సామానం మీరు పారేస్తున్నారు ఆ రోజును ఇది మాత్రం మీరు ఎందుకు పారాయరు పారేసి డ్యూటీ నాది నేను చేసుకుంటాను మీరు హాయిగా ఉల్లిపాయ లేని భోజనమే మీకు పెడతాను అని ఆవిడ పాపం ఏదో కూర పులుసు వడ్డించి భోజనం చేసాడు అయిపోయాడు మొన్న ఆడిపోతున్న బ్రేక్ఫాస్ట్లో ఉల్లిపాయ వేయకుండా ఈవిడ దోశ ఏదో తయారు పెడితే ఈయనంటాడు ఎందుకు ఉల్లిపాయ ఎందుకు వేయలేదంటే నిన్న రాత్రి కదా మీరు చెప్పారు ఏదో పొరపాటుని చెప్పాను అది అది మర్చిపోను దాని గురించి చింత చేయకు వేళ మధ్యాహ్నం నుంచి యథాప్రకారంగా ఉంది వాడేసేయి పారయలేదు కదా అంటే పారయలేదు మీ సంగతి నాకు తెలుసు అంతేది పారేయలేదు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 సో సర్వ జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ సచిదానంద పరబ్రహ్మకి రామ అని పేరు సగుణనామం అది సో ఈ రామనామము చేత నిర్దేశించబడే సచ్చిదానంద బ్రహ్మ కలదో అది ఏ ఈ నామరూపాత్మకమైన జగత్తు ఉట్టుగా మరణము ఈ భావనలు ఇవన్నీ కూడా మిథ్యాయి అని అంటాడు చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది కానీ అది ఎంతసేపు నిలబడుతుందంటే ఆ శవాన్ని కాల్చేసి వాపసు వచ్చేదాకా కూడా ఉండదు ఈ వైరాగ్యం వాపసు వచ్చేప్పుడే స్టాక్ మార్కెట్ గురించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటారు వాపసు వచ్చేప్పుడే ఇంటి దాకా కూడా ఇంకా స్నానం కూడా చేయకమునిపే సంసార విషయాలని మాట్లాడుకుంటా అనుకుంటారు కూడా అనుకుంటే స్నానం అయ్యాక మాట్లాడదాం ఇప్పుడు వద్దులే అని కూడా మధ్యలో అనుకుంటారు కూడా కొద్ది ఇప్పుడు వద్దులే ఇప్పుడు స్నానం లేకుండా ఈ విషయాలనేందుకు ఆ మంగళం అని కూడా అనుకుంటాను సో దీని పేరు శ్మశాన వైరాగ్యం సో ఈ విధంగా అర్జునుడి వైరాగ్యం అదేమి స్థాయి వైరాగ్యం కాదు స్థాయి ఎంత చూడండి అంటే స్టాండింగ్ కొంతకాలం స్థిరంగా ఉండే వైరాగ్యం ఏమి కాదు కానీ చాలా పెద్ద వైరాగ్యం మాటలు మాత్రం మాట్లాడుతున్నారు తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక ఆవేశంలో వచ్చిన వైరాగ్యమే తప్పించి యథార్థమైన వైరాగ్యం కాదు ఆ సంగతి గమనించాలి తర్వాత శ్లోకం ఏషామర్థేకాంక్షితన్నో రాజ్యం భోగాసు కానీ అర్జునుడు మౌలికంగా మంచి మనిషే అంచేతనే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు అయోగ్యుడైతే గీతను ఎందుకు బోధిస్తాడు యోగ్యుడు కానీ ఇంతటి తీవ్రమైన వైరాగ్యానికి సన్యాసానికి అర్హుడు కాదు అంత మాత్రమే అదర్వైజ్ హీఈస్ ఎ వండర్ఫుల్ గాయ్ హీ ఈజ్ ది రైట్ పర్సన్ ఫర్ గెటింగ్ దిస్ టీచింగ్ ఆల్సో ఎందుకంటే చూడండి నేను అర్జునుని యొక్క జిజ్ఞాసు లక్షణాలు మీకు నేను కొన్ని చెప్పాను ఇప్పుడు అర్జునుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నది భయం చేత మాత్రం కాదు యుద్ధం అంటే భయపడి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 ఇప్పుడు ఒక చిన్న దృష్టాంతం చెప్తా నేనేవో దృష్టాంతాలు ఇలాంటివి కల్పించి చెప్తూ ఉంటా కొన్ని కొన్ని హైపోతెటికల్ ఉంటాయి కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని వా వాస్తవ దృష్టాంతానికి కొంచెం మార్పులు చేర్పులతో చలవలు పొలవలతోటి ఉంటాయి అన్ని రకాలుగానే ఉంటాయి ఇది మెసేజ్ వెళ్ళడమే ముఖ్యం సో మేమందరం మహాత్ములు అందరం హృషికృష్ణలో సమావేశమయ్యాం ఆ సమావేశంలో ఏదో చర్చిస్తూ ఉంటాయి వ్యాసంకాలం సో ఓ బ్రహ్మచారి అమ్మ ఇంత పెద్ద పర్వ కొండంత మహాత్ములు చాలా గొప్ప వైరాగ్య శ విరక్త శిఖామణులు ఇంత మహాత్ములు ఇక్కడ సమావేశమయ్యారు ఇదే మనకి మహాపుణ్యం సేవ చేసుకునే భాగ్యం ఇది అని ఒక పంఖ ఒకటి తీసుకుని విసరడం ప్రారంభించాడు కరెంట్ లేదు ఎలక్ట్రిసిటీ ఋషికేశ్లో ఉత్తరప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ అంత ఎక్కువగా ఉండదు ఏదో ఉంటే గొప్ప సో పంఖ ఉంటుంది అంటే ఇంత పొడుగు రాడ్ ఉంటుంది చెక్కతో కట్ కట్టే వుడెన్ పోల్లాగా దానికి విశాలమైనటువంటి పంఖా ఒకటి ఉంటుంది అది ఇలా దాన్ని ఎత్తలేరు మీరు అలా నేల మీద నిలబెట్టి ఇలా ఇలా ఊపితూ ఉండాలి దాన్ని నిలబెట్టే ఇలా ఊపితే ఇటువైపు అంత గాలితో అలా ఊపితే అటువైపు అంత గాలితో దానికి కొంచెం పుష్టిగా బలంగా ఉంటేనే చేతులుగుతారు ఆ పని చేతులని నెప్పులు పడితే కొంతసేపు అయ్యేడికి వెరీ టఫ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది సో హీ వాస్ డూయింగ్ ఇట్ చేస్తుంటే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 తిరిగి పడిపోతే వీడు విసురుతుల్లో కుర్రాడి ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తారు అప్పుడు ఆ మహాత్ములు ఎవడో కొంచెం ఎవడో లేచి మొహమ్మీ కొంచెం నీళ్లు చల్లి జాగ్రత్తగా అతనికి సేద తెచ్చి మంచినీళ్ళు ఇచ్చి అడిగారు ఏమై ఏమైంది నీకు ఆరోగ్యం ఆరోగ్యం బాగానే ఉందండి ఆనందావేశించలా అయింది అని మళ్ళీ ఇది పట్టుకోపోయాడు అంటే అప్పుడు మహాత్ములు ఉన్నారు వద్దులే ఊరుకో రాదం గట్టి రిమైన్ దే అని చెప్పారు కాబట్టి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 వివేకం అనేది ఒకటి ఉంటుంది చూడండి అది లోప అది కొరవడింది ఈ ఆవేశం కారణంగా దట్ ఈజ్ హీస్ మిస్టేక్ దట్ ఈస్ వన్ పాయింట్ దయాగుణం గలవాడు భయస్వభావం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు వీళ్ళందరినీ యుద్ధరంగంలోకి తీసుకొచ్చి వీళ్ళు ప్రాణ వీళ్ళందరూ ప్రాణాలు ఒడ్డి పోరాడితే అది తద్వారా నేను నా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాను అని దుర్యోధనుడు అంటాడు దుర్యోధనుని వాక్యానికి అర్జునుని వాక్యానికి చాలా తేడా ఉంది దుర్యోధనుడు ఏమంటాడంటే అన్యేచ మహవశూరాహ మదర్థే త్యక్త జీవిత అని అంటాడు ఈ వీరులందరూ కూడా నా కోసం ప్రాణాలని ఒడ్డి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటాడు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 లో దుర్యో ధర్మరాజు గారు అర్జునుడు ఇటు పక్షాన నిలబడి ఉన్న వాళ్ళ అప్రోచ్ స్వార్థపూరితమైన అప్రోచ్ కాదు యుద్ధంలో విజయాన్ని వీళ్ళు కోరుతున్నారు బట్ స్టిల్ స్వార్థం కోసం కాదు యుద్ధంలో విజయం సంపాదిస్తే ధర్మాన్ని నిలబెడితే సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉంటారు అని దానికోసం ఇది ఎలాగంటే ఎలక్షన్ ఎగ్గినట్లయితే పది లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ ఎగ్గితే కోటి రూపాయలు సంపాదించవచ్చు అని ఒకడు ఎలక్షన్లో దిగితే ఇంకోహడు ఎలక్షన్లో ఎలా దిగుతున్నాడు ఈ ఎలక్షన్ ఎక్కితే మంచి సమర్థులైనటువంటి నాయకులు కనుక మళ్ళీ అధికారానికి వచ్చినట్లయితే భారతదేశం అభివృద్ధి దిశలో పయనించగలుగుతుంది లేకపోతే భారతదేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంటే అయోగ్యులందరూ వచ్చే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తే ఆ ప్రయాణానికి ఆ ఉన్నతికి ఆటంకం అయిపోతుంది అడ్డు తగిలినట్టు అవుతుంది అలా కాకూడదు అని ఇంకోహడు యుద్ధానికి ఈ ఎన్నికల యుద్ధంలో ఇంకొకటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకటి ప్రయత్నం ఇలా ఉంది ఇంకొకటి ప్రయత్నం అలా ఎంత తేడాయో చూడండి సో అడిగే అదేవిధంగా దుర్యోధనుడి యొక్క ప్రయత్నము స్వార్థపూరితమైన ప్రయత్నం అర్జునుడు ధర్మరాజు గారు వాళ్ళ ప్రయత్నం నిస్వార్థంగా వాళ్ళ యుద్ధ నిలిచి ఉన్నారు కాబట్టి దట్ మేక్స్ అర్జున ఏ పర్సన్ అతను అంటున్నాడు ఏషామర్థే కాంక్షితం నహ హాకాంక్షితం మాకు కోరబడినది ఏమిటి మేము కోరుకున్నదేమిటి రాజ్యం భోగాహ సుఖానిత్య రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని రాజప్రాసాదంలో రాజు మహారాజు యొక్క నివాసంలో నివసించాలని మహారాజుకు సౌకర్యములు ఉంటాయి ఆ సౌకర్యాలన్నీ మాకు లభించాలని మేము కోరుకున్నాం ఇవన్నీ మేము కోరుకున్నామంటే అంటే రాజ్యాధికారము రాజమర్యాదలు రాజుకు ఉండేటువంటి హోదాలు ఇవన్నీ మాకు లభించాలి తిరిగి అని మేము కోరుకున్నాం కోరుకున్నమాట వాస్తవం కానీ అవి మేము ఎందుకు కోరుకున్నాము కేవలము మా కోసం కాదు మరి ఎవరి కోసం కోరుకున్నావా యామర్థే కాంక్షితం ఏ జనుల ఏ వ్యక్తుల క్షేమం కోసమని మేము ఇవన్నింటినీ కోరుకున్నామో విజయాన్ని కోరుకున్నామో తే వాళ్లే ందరూ అవస్థిత యుద్ధే యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు యుద్ధే అంటే యుద్ధమునూ నిలబడి ఉన్నారు అంటే యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు తాణాన్ని ధనాన్నిచ ప్రాణములను విడిచిపెట్టి వచ్చారు ప్రాణములను విడిచిపెట్టితే ఎలా వస్తారు వీడికి అంటే ప్రాణములను విడిచిపెట్టడానికి సంసిద్ధులై వచ్చారు అని ప్రాణములను ఒడ్డి యుద్ధం చేసేటంటే దాని అర్థం ప్రాణం పోయినా పొరవాలేదు అని సాహసంతో యుద్ధం చేశాడు అదేవిధంగా ధనానిచ అది మాత్రం కరెక్ట్ ఇంటి దగ్గర నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు మళ్ళీ నేను వాపసు వస్తానని నమ్మకం లేదు అని చెప్పి వచ్చాడు సకల భోగభాగ్యములను వీధులుపెట్టి మళ్ళీ వాపసు వస్తాము ఈ భోగాలను అనుభవిస్తాము వై డోంట్ నో బోల్ నేసక్తే ఆ రకంగా వచ్చా కాబట్టి అది ఖాయమే దాంట్లో సందేహం లేదు కాబట్టి మేము వీళ్ళందరి యొక్క క్షేమాన్ని కోరి రాజ్యాధికారాన్ని యుద్ధంలో విజయాన్ని కోరేమే కానీ కేవలము మా కోసము రాజ్యాధికారాన్ని విజయాన్ని కోరలేదు అని అంటున్నాడు అర్జునుడు సో ఇన్ దట్ రెస్పెక్ట్ ఈజ్ డెఫినెట్లీ సుపీరియర్ టీ దుర్యోధన చాలా నిస్వార్థమైన ప్రవృత్తి బట్ స్టిల్ ఈ యుద్ధం చేయటం నాకు ఇప్పుడు సమ్మతం కాదు తరువాత శ్లోకం ఆచార్యా పితరపుత్ర మాతులాశ్వశురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథ మేము ఎవళ్ల కోసం ఎవళ్ళక్షేమం కోసం విజయాన్ని కోరుతున్నామో వాళ్ళందరూ అన్నాడు ఎవరు వాళ్ళందరూ ఆచార్యాహ వాళ్ళందరిలో తిమే అవస్థిత వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉన్నాడు అని కూడా అన్నాడు కదా ఎవళ్ళు వాళ్ళందరూ అంటే ఆచార్యాహ ఆచార్యులు అంటే భీష్మాచార్యులు మొదలైన వాళ్ళు పితరహ తండ్రులు తండ్రులు అంటే నిన్న మీకు మనం చేశాను కదా చాలామంది ఉంటారు తండ్రులు అంటే కన్న తండ్రే కాకుండా మిగతా వాళ్ళు కూడా తండ్రి వంటివారు పుత్రాహ కొడుకులు కొడుకుతో సమానమైన వాళ్ళు తథైవచ అదేవిధంగా పితామహాహ తాతలు తండ్రి వైపు తండ్రి తండ్రి పితామహ మాతామహ అంటే తల్లి తండ్రి అలాగా మాతులాహ మేనమామలు తల్లి యొక్క సోదరులకు మాతులా అని పేరు శ్వెశురాహ మామలు భార్య యొక్క తండ్రికి శ్వెషురా అని పేరు సో మామగారు వాళ్ళు పౌత్రాహ మనవళ్ళు పుత్రుని యొక్క పుత్రుడు పౌత్ర మనవళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ శ్యాలాహ భావమరుదులు భార్య యొక్క సోదరుడు శ్యాలహ అనబడతాడు సంబంధినస్త తథా మరియు సంబంధిన అనేక రకాల బంధువులు బంధుత్వాలు అంటే ఇంకా ఇవేవో ఉంటాయి అన్ని రకాల బంధువులు ఉన్నారు వీళ్ళందరూ క్షేమం కోసమే మాకు రాజ్యం కావాలి కానీ ఆ రాజ్యాన్ని సంపాదించే ప్రయత్నంలో వీళ్ళందరికీ ముప్పు వచ్చే పక్షంలో ఆ రాజ్యం వల్ల ఉపయోగం ఏమిటి కాబట్టి మేము ఈ